కాక హంసోపాధ్యానని చెప్పాడట కాకి కదా హంస మీద పన్నెండు వేసినట్టుగా ఉందో తను రా ఆ అర్జున్ని జయిస్తాను అని అనటం అని చెప్పాడట వచ్చింది తనుని కాని నేను చెప్పింది ఆవత్తు కూడా వినవలసిందే తప్ప అడ్డు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి దుర్యోధనం దగ్గరే ఓడబాటు చేసుకుని ఉన్నాయట కారణం చేత ఏమి మాట్లాడలేక రాజులందరినీ చూచి ఆ కథుడు సంతాపం బ్రాహ్మణుగా దాని చేత కలగబారి పోయినటువంటి మనస్సు గలవాడే కర్ణుడు రాజు ఆ జమదగ్ని మహా జామదగ్నుడున్నాడే పరశురాముని యొక్క శాపము బ్రాహ్మణుని శాపమును రెండు శాపములు నన్ను బాధిస్తూ ఉన్నవి లేకపోతే ఈ కృష్ణార్జను నాగుహ లెక్కలో ఉండదు పోయన మహాముని కులము నన్ను అడుగుటైను నేను పూర్వము మహేంద పర్వతం మీద ఉన్న పర్వదాముని దగ్గరకు విలు విద్య నక్షించటానికైపోయినాను పోతే నన్ను అడిగినాడు నీరు ఏ కులము అని అడుగగా బ్రహ్మాస్తం కొరకై నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పిన అనుసుమంగా దాని చేత సమస్త అర్థములు విద్యలన్నీ ఉపదేశించినాడు అతి సమయమునందు ఒక రోజున ఆ కదులి యొక్క కొడ సరస్సు పెట్టుకొని ఆ పరశురాముడు దద్దపోతూ ఉన్నాయట మధ్యాహ్న సమయంలో అదే సమయంలో దేవేంద్రుడు వచ్చి వద్ద దంష్టపు పురుగై ఆ తొడబత్తు తొలచడానికి ఆరంభించాడు తొలుస్తూ ఉంటే రక్త ప్రవాహం అవుతూ ఉన్నది కాని కదిలితే గురువుగారు అని చెప్పి కదలకుండా అలాగే కూర్చున్నాడు వాడు కొంతసేపటికి లేచాడు ఆ పరశురాముడు లేచి చూచాడు చూస్తే అంత రక్త ప్రవాహమై ఉన్నది ఏమిట్రా ఇది అన్నాడు ఒక పురుగు తొలి తొరిచింది ఈ ప్రకారం పురుగు తొరుస్తూ ఉంటే మరి నన్ను ఎందుకు లేపలేదు అతను నిర్దాభంగా అవుతుంది నేను ఉద్దేశించేత నేను లేపలేదు సహించా బాధ సహించా నీవు బ్రాహ్మణుడవు కావు బ్రాహ్మ బ్రాహ్మణుడైతే సహించలేడు ఈ బాధ ఈ బాధను సహించలేడు కనుక నీ కులమేమిటో యహార్థం చెప్పవలసింది అన్నాడు అంటే అప్పుడు గడగడలా అని చెప్పా నేను ఇట్లా స్వతజాతులు శుద్ధులు సుమా నన్ను వంచన చేసి విద్యలన్నీ కూడా నీవు ఆర్జించావు కనుక నీకు బ్రహ్మాస్తము బ్రహ్మాస్తం ఉన్నదే అది పనిచేయ అవసరమయ్యేపుడు పని చేయదు సుమా నీ అంత్యకాలమునందు భాగ్రవాస్త్రం గోచరిస్తుంది అని ఈ ప్రకారంగా నాకు శాపం ఇచ్చాడు నాస్తవైకల్యమయ్యేటట్టుగా శాపం ఇచ్చాడు ఆయన అదిగాక నేను విద్యాభ్యాసం చేస్తున్న ధనుర్విద్యను అభ్యసించే సమయంలో ఒక ఆవు నా బాణఘాతానికి గురయ్యి పడిపోయి బాణం కలిగినటువంటి ఆవు నా ఆవులు చెప్పావు నీవు నీ విద్యాభ్యాసం కొరకాయి కనుక నేను అనేక విధములుగా ప్రాధాన్యపడి ప్రార్థన చేశా అనేక లక్షలు ఆవులిస్తాను తమకు ఆ ఎట్లు నన్ను అనుగ్రహించవలసింది శాపం మరల్చవలసింది అంటే ఆయన ఏం వినిపించుకోలేదు నీకు తప్పదు వీడి అని చెప్పి శపించి వెళ్ళిపోయాడు కనుక రెండు శాపములు అవి నన్ను భాషిస్తూ ఉన్నాయి లేకపోతే కృష్ణార్జునులు నాకేమి లెక్కలేదు సుమా అన్నాట అంటే ఆ శల్యుడు సంతోషించాయట ఆహా మన మాటల చేత కలిగిపోయాడు సుమావీడు కలిగిపోయాడు లేకపోతే ఇవి చెప్పడిప్పుడు ఎందువల్ల అంటే ఇదిగో ఈ శాపముల కారణం చేత ఆ కనుడు ఇలా అయిపోయాడు కానీ లేకపోతే అయ్యేవాడు కాదు అని చెప్పి రాజులకి అందరికీ తన శాపములు చెప్పాడు ఇప్పుడు కాబట్టి ఆ ధర్మరాజులకు మనం ఇచ్చినటువంటి వరం ఉన్నది అది తీరినట్టే అనుకున్న దృష్టాంతము చెప్పేదనని కష్టాబ్బ నీవు నన్ను కాకమునరు నో కృష్టమరాళము కాక నిము గిది సము తెరగే దృష్టాంతము చెప్పేదనని కష్టాబ్బుడా నీకు దృష్టాంతం చెబుతాను అని చెప్పి ఎట్టాటి కర నేనేమో కాకినా ఆ అర్జునుడేమో హంసాహా ఇటువంటి కథ చెప్పావయ్యా ఇది సఖిత్రము చెరగే ఇది స్నేహానికి లక్షణమేనా ఎదుట గోచరించుతున్న పాండవ సైన్యానికి అభిముఖంగా నడిచింది సైన్యమంతంగా ఎర్రెత్తి ఆలోకించే ప్తున సహితమైన రథం వస్తూ ఉన్నదయ్యా ఇందాక ఎవకు చూపించిన వారికి అనేక బహుమతులు ఇస్తానని చెబుతూ ఉన్నావు ఎవరు చూపించకుండానే వస్తూ ఉన్నది ఆరంభం చేశారట ఆ యుద్ధము అనేక మంది యోధులతో మహా యోధులతో ఆ పాండవులతో కూడా ఆ కర్ణుడు ఆ అశ్వద్ధాన కృతధర్మ కృపాచార్యుల బదులైనటువంటి వారంతా కూడా తాకి మహత్తరం జరిగిందట జరగడంలో ఆ రోజున ధర్మరాజు వెంట పడ్డాడు కరుణడు ఆ చగా పని ఆ ధర్మరాజుని శరథమంతా చూర్ణం చేసి వరదములు నరిచి ఆ సారథిని నరిచి ఆ చేతులో ఉన్న ధనస్సును అధికారం వహించి ఆ శరీరం అంతా కూడా జర్జరితమైపోయేటట్టుగా తూట్ తూర్చబడేటట్టుగా వచ్చాడు ఓసారి కాదు రెండు మూడు సార్లుగా కొట్టాడు కొట్టి ఆఖరకు ఆయన ఏమి చేయటానికి సాధ్యపడక నిలబడిపోయాడట నిలబడిపోతే ఎందుక ఆ యుద్ధానికి చదువు నీవు బ్రాహ్మణులేవు బ్రాహ్మణ ధర్మములు నీవు తెలుసు కానీ క్షత్రియ ధర్మములు తెలియవు పరాక్రమానికి యుద్ధానికి నువ్వు బలికస్తావు మాటలు తప్పమంటే చెబుతావు శాస్త్రములు చెప్పమంటే చెప్తావు అంతే తప్ప ఆ యుద్ధాది గురికి వస్తావుటయ్యా అందుకు కృష్ణార్థులు ఉన్నారు వారు యుద్ధం చేస్తూ ఉన్నారు పో అక్కడికి పోతావా ఓ నిన్ను నేను స్తంపనులే స్తంపను పో వెళ్ళిపోతే వెళ్ళు లేకపోతే ఇంటికి పోవయ్యా అంతేకా నేను అవోధనసూర్యునితో యుద్ధం చేయలేవు నీవు చేయకూడదు ఎవరితో తలపడవద్దు అని ఆ అవమానవత్తులున్నాయే మాట్లాడా మాట్లాడితే శరీరం అంతా తూగాడిపోతూ ఉన్నది అటు సమయం ముందు ఆ నకుల సహదేవులు ఇద్దరు వచ్చారట వచ్చి ఆ రథం మీదకి ఎక్కించుకున్నారు ఎక్కించుకున్న తర్వాత కొంత దూరం పోయి రే నేనుక ఈ యుద్ధ భూమిలో ఉండలేను సుమా శరీరం అంతా కూడా నరుక్కుపో నరుక్కుపోతూ అన్నది ఆ కన్నుని దెబ్బల చేత కనుక నేను శిబిరానికి వెళ్ళిపోతా తను పంపించండి అంటే తీసుకువెళ్ళాడు తీసుకుపోయి అక్కడ దించాన శిబిరంలో దించితే ఆ సర్ది మీద పరుండి ఆ యొక్క శస్త్రచికిత్స చేసేవాడు వచ్చేసాడు వచ్చి ఆ మూలికలన్నీ కూడా తీసి అవన్నీ కూడా వాటికి కాపులు కాచి చేయవలసినటువంటి యొక్క ఆ ప్రతీకారములని చేసి మందులు దాంతో పంత సేదు చేసి పడుకున్నట్ట మీద పడుకుని నాయన మీరు పండే ఆ భీముడు మహత్తరమైనటువంటి ఆ యుద్ధంలో ఉన్నాడు అతనికి సహాయంగా మీరు వెళ్ళండి అని చెప్పి నగర సహదేవులని ఇద్దరిని పంపిస్తే వారు వెళ్ళిపోయారు ఆ కృష్ణార్జును ఇద్దరూ కూడా అశ్వద్ధామం మొదలైన వారితో యుద్ధం చేసి చేసి మహత్తరమైన యుద్ధం చేసి ఆ భీముడు అడిగా వచ్చి అర్జునుడు ధర్మరాజు ఏమయ్యాడయ్య ధర్మరాజు కర్ణుడు బాగా కొచ్చాడు దెబ్బలు బాగా తగిలినాయి దాంతో ఏమైంది నాకు తెలియలా నన్నేమో వీళ్ళు ముంచుకొస్తూ ఎప్పటికప్పుడు ఆ కారణం చేత శిబిరములకు వెళ్ళి ఉంటాడు కానీ ఎలా ఉండదు ఆయన పరిస్థితి మాత్రం నాకు తెలియలేదు నీవైనా పోయి కనుక్కోవలసిందన్నాడు అంటే నన్ను సంక్షప్తుని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు వెంటబడేస్తున్నారు వాళ్ళతో యుద్ధం చేయాలి నేను నేను వాళ్ళు పిలుస్తూ ఉండగా పోవటం బాగుండదు కనుక నీవే పోవలసిందే అర్జునుడు నేను బాను నేను పోతే నన్ను ఓడిపోయినట్లుగా భావిస్తుంది ఈ యోధలోకమంతా నీవు వెళ్ళినా నిన్నెవడు అనడు ఎందువల్ల అంటే మహాయోధుడు కనుక నువ్వు వెళ్ళినా ఓడిపోయావని అనరు నేను వెళ్ళాను అంటే ఆ భీముడు ఇద్దరు చేయలేకపోయాడని అంటారు కనుక నీవే పో సంక్షప్తకులను కూడా నేనే నిలుపుతాను కనుక నీవు వెళ్ళవలసింది అంటే స్వామి పని రథం ఆ ధర్మరాజు సంగతి తెలిసేదాకా మనశ్శావత్తు కూడా అలా కల్లోలంగా ఉన్నది నాకు పని నాయట ఇక శిబిరమును వెళ్ళిపోయింది రథం వెళ్ళేసరికి ఆ శ్రద్ధ మీద పడుకొని ఊరికే పరితాపడుతూ ఉన్నాయట బాధ చేత శరీర బాధ చేత పోయి పాదముల మీద పడి నమస్కరించి ఆ కృష్ణార్జునలు ఇద్దరు కూడా ఆ స్వామి క్షేమంగా ఉన్నావు కదా అన్నారు ఆ కర్ణుని సంహరించి వచ్చాడు అనుకున్నా కర్ణుని సంహరించి వచ్చాడు అని ఆ అర్జున ఆ కర్ణుడు నాడేవాడు దొంపర్యగా ఎన్నికొచ్చాడ ఆ శరీరం అంతా కూడా నలగొచ్చిపించాడు ఆ కర్ణుని సంహరించవలను అంటే జగత్తులో నీ ఒక్కడో తప్ప నీకెవడు లేడు మహాబలవంతుడు అటువంటి కర్ణుని ఆ అనాయాసంగా నిర్దించి మీ ఇద్దరు కూడా క్షేమంగా నా దగ్గరకు వచ్చారు అంటే ఇది నా భాగ్యం సుమ ఆది అంతసేపు కొనియాడా కొనియాడితే చెప్పాడు అర్జునుడు అన్నయ్య ఇంకా చావలేదు కను వాడిని చంపలేదు ఎందువల్ల అంటే నీవు దెబ్బలు ఇలా అశిబిరానికి వచ్చిన సంగతి తెలిసి నీ యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని పోదామనే ఉద్దేశంతో వచ్చాము సుమామేము అంతేగాది కర్ణుడు చావలేదు అని ఆవిట చావలేదు అనే తరిహిహ ఎక్కిందట కోపం ఆ ధర్మరాజునకు నేనైతి ఓడిపోయిన గెలిచినప్పటికీ ఓడిపోతే చది పడిపోవలసు మా జయించితే దానికి బాధ లేదు కుండా నేను తిరిగి వచ్చిన కారణంచే దాని చాలా తులకనైపోయినాయ్య అర్జునోడికి ఆ వినుకర్ణునకే నోడిది నలనే నేను ఓడిపోయాను అంటే కదూ నేను కాదురా అరణ్యకి నీవు నోడిచి నీవు కూడా ఓడిపోయావు తలయులున్నే ఓడి ఆ యొక్క భీముడు నకుల సహదేవులు ఇద్దరు కూడా ఐదు వరకే ఓడిపోయారు వాడిని అందరినీ కూడా ప్రాభవించాడు వాడు ధనుడు మనతో గూడంగా కోసం మనతో పాటుగా మనలో కలిసి ఉన్న కారణం చేత శ్రీకృష్ణ స్వామి వారు కూడా కదుడికి ఓడిపోయాల్సిన అక్కడ తాపసులమీ తపస్సు చేసుకుంటూ బ్రతుకుదాము గంగా ఎంజిల్లు కనుమల నన్నర్ ఆలోకించి ఆ కోపం చేత ఎవరములు అడ్డు చూపుతో అర్జున్ని గిట్టిదేని వైతగ్ రాధాతనయుని దాకన సత్యము నాకు నన్నీనొత్త అర్జు అర్జునంగా మహాబలవంతుడైన కన్నునితో నేను యుద్ధం చేయలేను నేను జయించలేను అని ద్వైత వంగే నీవు చెప్పినట్లయితే నేను ఈ సన్నాకమంతా చేసేవాడిని కాదు సుమంగ అశక్తుడైన వాడు ఆ యుద్ధ ఆ భూమికి భూమికి ఎలా ఆశపడును అనువించు నేనని ప్రతి ఇటు తెచ్చి నన్ను ఎత్తు చేసి నెత్తి పడువుగా నన్ను భగవాని నడుమ యుద్ధ రంగముందు కన్నుని నేను జయిస్తాను అని చెప్పి నన్ను ఈ పని అంతా జయించి పైకి ఎత్తి కింద పడవయించినావు నన్ను అందరూ చూచి పరిహసించేటట్టు గంగు వెనక పలికినందుకు సంఘము నీ తడుకుందు తపోనులు వినేటట్లుగా కనుని జయిస్తాను అని చెప్పినావో అదేమో అబద్ధమైపోయింది అది అలా ఉంచి నీవు పుట్టిన సమయంలో కగనవాణి ఉన్నదే కేకవీంది సమస్తమైనటువంటి రాజులను కౌరవ సైన్యమును ఇతడు జయించగలడు అది కేకవైచింది ఆ కగనవాణి మా మమ్మల్ని చరిచింది సుమా మహర్షులంతా కొనియాడినారు నీ యొక్క జన్మ సమయమునందు మహాపురుషుడు ఇతడు ఆ లోకములంత గల సమర్థుడు అని వారంతా కూడా మమ్మ భంగపెట్టారుండ నెత్తు కన్నును కోటి ఎట్టు వలయ బారు దించిటివి నీవు ఆ దేవరత్వం ఆ యొక్క రథము గాంధర్వాస్త్రములు చేతిలో ఉన్నటువంటి గడిపేవాడు సర్వేశ్వరులో నీకు అర్జున ఆ కన్నునికి ఎందుకు భయపడి వచ్చావు నీవు భండనమున కన్ను కనిపారుతని సుయోధనుడి చెప్పినది నిజం చెలైతి ఆ దుర్యోధనుడి చెప్పనే చెప్పాడు సుమా అర్జునుడు మా కడును చూచేయటంత వరకే కదును చూచిన తరువాత సారిపోతాడు సుమా అని అనేక పర్యాయములు చెప్పి ఉన్నాడు యుద్ధానికి ఉపక్రమించిన కారణం చేత మాచ్చులు పాంచాలు అనేక మంది బంధుమిత్రులంతా హతమైపోయినారు సుమాని నేను తావు తప్పి వచ్చాడి వల్లేవాడు కాదు నన్ను కర్ణుడు కాని అవతల ఆ కురుకుమారులకు ప్రాణము మీదకి తెచ్చాడు భీముడు ఆ కారణం చేత నన్ను వదిలి కర్ణుడు ఆ వడముడి భీముడొక్కడు ప్రాణములు డాపకుండా కపటం లేకుండా యంత్రం చేస్తూ అనుబాద్ధు చేతనే అభిమన్యుడు అండే హైడింబుండెను కలిగిన నెట్లగునే వినుమును చేసినది అనుభవింపకవలదే ఆ రోజున నాకు అభిమన్యుడు కానీ ఆ హైడింబుడు నాడే ఘటోత్కటుడు కానీ ఉన్నట్లయితే నాకు ఇలాంటి బాధ కలిగేది కాదు సుమంగా కాది ఎవరు చేసిన కర్మా వారు అనుభవించవలయ్యను హరిగలుగంగ నేటికి భయం ఉనవచ్చి నీటు గండువం మెరువకునిచ్చి నీవు నగ లెక్కి హరిందేగన్న నిజ వ్యక్తమోతనోభవు తత్సహాయులం వరుగొనడే సుయోధనునిపోటి నొక్క మాక్కలో నీకు అంత భయమైతే గెలవలేకపోయినట్లయితే ఆ దాండివ ఉన్నదే హరిచి శ్రీకృష్ణ స్వామి వారి చెయ్యవయ్యా ఇచ్చి నీవు సారథ్యం చెయ్యి తాను ఆ కాండివాన్ని ధరించి శ్రీకష్ట స్వామి కరుణి సమస్త సైన్యమును ఆ నది మనకు జయమును ఆపాదింపగలడు కొంత కడుపునందు కొడుకు దూక్దూలై నీవు తప్పకుండా వైదివియే ఆ కొంత కడుపునందు మగపిల్లవాడి వై పుట్టకుండా ఉంటే బాగా ఉండేది కో నటి పెండ మెదలి అయిన పెద్ద పెద్ద గమ్మేంత వడ్డదట్టులైనా ఓ ఆ ఒకవేళ పుట్టినప్పుడే పెండీ పడ్డైతే పోయేది పేడ ఆ ఇటు ఈ బాధ అవద్దు లేకుండా పోయేలా పోయినట్టయితే కచ్చి చూసాయిట ఆ చూసే వరకు చూసాద్నా ఏమిటో కత్తి చూసావు ఇక్కడ మనకు శత్రువులు ఎవరు లేరే కౌరవులు ఎవరు లేరే ఇక్కడ కత్తి చూశావేమిటి అంటే స్వామి ఏమి లేదు నా మనస్సులో నేను ప్రతిజ్ఞ చేశావు ఏమని అంటే ఈ గాండివు అది ఎవరికైనా ఇయ్యమని ఎవరన్నా అంటే వారి యొక్క శరస్సు అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నా ఇప్పుడు ఈ రాజు అన్నాడు ఆ మాట ఈ గాండి వారిని శ్రీకృష్ణ స్వామి వారికి ఇచ్చి నీవు సారథివిగా ఉన్నట్లయితే చేయిస్తాడు అని చెప్పి అన్నాడు ధర్మరాజు అందువలన నరకాలి నరుకుతా నరిత అంటే అదే అదే అదే అర్జున ఎట్టాటి వాళ్ళ ఎట్టాటి వాళ్ళు అయ్యా వీరు ధమరాజు నలుగుతావు నీవు నరికి ఆ తరువాత తరువాత ఏమిటయ్యా అయ్యా మరి ప్రతిజ్ఞాభంగం కదా ప్రతిజ్ఞ అలా ఎవరు ఏమంటారు వాళ్ళని నరుకుతాను అని ప్రతిజ్ఞ చేశాను కనుక మరి ప్రతిజ్ఞాభంగం అవుతుంది ఆ కారణం చేత నరకాలే ఎందుకయా చదివారు సమస్త శాస్తములు తెలియదు కార్యధర్మ సూక్ష్మేమిటో ఆ ధర్మం ఏమిటో ఆ సత్యం అనగా ఏమిటో సత్యము ఎలా పాటించవలసింది అది మాత్రం తెలియదా మీకు అహింస పరమో సత్యము వీటికి అన్నిటికీ కూడా ఎక్కడ ఆ అంటే అహింస హింస కాబట్టి కొన్ని అబద్ధములుగా అబద్ధములుగా ఉండి సత్య ఫలమునిచ్చేవి ఉన్నాయి సత్య ఫలము సత్యస్వరూపములుగా ఉండి అబద్ధ ఫలాన్నిచ్చేవి ఉన్నాయి కాబట్టి అది ధర్మ సూక్ష్మము అంటారు ఆ కర్మ యొక్క విషయం ఉన్నది ఏది ఘటం ఏడు అది చక్కగా తెలుసుకున్న వారికే తప్పవచ్చు వారికి తెలియదు పూర్వము కౌస్ విడినే తపస్సు చేస్తూ ఉన్నాడు ఉంటే కొంతమంది వృత్తులు ఉన్నారు దొంగలు పాఠశాలలు వెంటబడ్డారు పడితే భయోత్పాదం చేత పారిపోయి వచ్చి ఇతను చూస్తూ ఉండగా ఒక పొదలో దూరారు వాళ్ళు వెనక వచ్చారు వాడు దొంగలు వచ్చి ఆ మహర్షిని అడిగారు ఎలాగా కొంతమంది పాఠశాల పరిగెత్తుకుని వచ్చారు ఏమయ్యారు అంటే మనం అబద్ధం చెప్పకూడదు ఈ యొక్క మౌలిదై మహర్షిదై నేను అబద్ధం ఎలా చెప్పేది అని చెప్పి చెప్పేశాడు అందులో దూరారు ఆ పదలవని వాళ్ళు పట్టుకుని వాళ్ళని అందరినీ సంహరించి ఆ యొక్క బోటును ముసొమ్ములని కూడా తీసుకొని పోయారు దాని చేత నరకానికి పోయాడు వాడు ఆ మహర్షి పోయి అక్కడ ఆ యమధము విచారించి ఆ నరక శిక్ష వేశాడు నేను సత్యమును తప్పలేదే అంటే అట్టావి సత్యం దాని బంధ సత్యం సత్యము అంటే ఎవరికి హోస కలగకుండా ఉండటానికే సత్యం కాబట్టి నీవు చూసినప్పటికీ వాడు ప్రాణభయంతో వచ్చి దూరుతో ఉంటే ఆ సంగతి చెప్పకూడదు నీవు అలా చెప్పావు కనుక సత్య స్వరూపం ఏమిటో నీకు తెలియలేదు కనుక దానివల్ల అసత్యదోషం ఉన్నది మహాపాతకు వచ్చింద లేదు నేను ఆ కారణం చేత అనేక సంహత్సరములు ఈ నరకే అతను అనుభవించవలసిందేసేసాడు శిక్ష కాబట్టి అలా ఉంటుందయ్యా ఏమిటి నీ ప్రతి నీ ప్రతిజ్ఞ అన్నం అరుగుతా అన్నం దరికి తర్వాత ఏమవుతావయ్యా అంటే స్వామిది నాకు ఆ ధర్మదోషం లేకుండా మరి ఏం చేయమంటారో చెప్పి చెప్పండి అంటే ఏమీ లేదు నీ ప్రతిజ్ఞ పూర్తి కావాలను అంటే పెద్దలైనటువంటి వారిని దూషిస్తే చంపినట్టే దూషిస్తే పెద్దలను దూషిస్తే వారిని చంపినట్టే కనుక కాసేపు దూషించు ధర్మరాజును దూషించవయ్యా అప్పుడు చంపినట్టే అవుతుంది నీ ప్రత్యక్షకు భంగం లేకుండా పోతుంది అన్నారట దూషించమంటారా ఆ దూషించే చంపినచ్చానయ్యా అంటే తన నుండి లేచాడు ధర్మనందనా నీ చేత నీ చేత యుద్ధం నీ వల్ల కాదు ఏయో మాటలు చెప్పవలసింది అప్ప యు యుద్ధం చేయలేవు ఆ భీముడు సరిపోవును కాదు నీ కోటి ఏ పని చేయలేనిటువంటి ఇలా మాట్లాడవచ్చునటయ్యా పైగా నీవు దూదమాడగా బాధ్యమంతా పోయింది మాకు అరణ్యముల విధములైన వ్యసనము బాధలన్నీ కూడా నీ మూలకంగా వచ్చినాయ్యా నీ మూలకంగా వచ్చినాయి నీ యొక్క బాహువుల నీ రెండు చేతులు నరికినప్పటికీ పాపం వేస్తుమా అలా చేశావు చేసి మమ్మల్ని కూడా అరణ్యముల పాలు చేసినటువంటి నీవు మాట్లాడావు అంటే ఏమని మాట్లాడుగా ఏమని మాట్లాడవచ్చును అని చెప్పి బాసే దూషించాడు దూషించ స్వామి ప్రతిజ్ఞాభంగం కాకుండా పోయినట్టేనా పోయి అంటే మళ్ళీ ఋషాట కచ్చి ఏమిటో ఎద్దిన మళ్ళీ ఋషి దూషీ లేదు స్వామి ఎన్నడూ ధర్మరాజు నేను ఒక్క మాట కూడా అని లేదు కానీ ఈ రోజున కదా మాటలు కనుకటువంటి మహాపురుషుని మాటలు అన్న తరువాత ఇక నన్ను నేను నరుక్కోటమే ఆత్మహత్య హరణ ఉన్నదే నా ప్రాణములు తీసుకోవటం తప్ప దానికి ప్రాయ ప్రాయిశ్చిత్వం లేదు ఇంకొకటి లేదు ఆ దంపరాత ఇన్ని మాటలు అన్న తరువాత నేను బ్రతకడం అనవసరం కనుక నన్ను నేను తగేసుకుంటా చూడు ఆ నువ్వు చచ్చి సాధించేదేవికి ఇందాకేమో ఆనందంపుతానన్నా ఇప్పుడేదో నాలుగు మాటలు అన్నందుకు కాదు అన్నందుకై నేను నన్ను నేను చంపుకుంటానన్నావే ఇక చంపితే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 పోతదంటారా ఆ అక్కడి నుండి పౌడుకున్నాట నేను ఆ కాండవనాన్ని దహించాను ఇందాది దేవతలందరినీ కూడా జయించాను ఆ విరాట ఉపప్లావి సమస్తమైన కౌరవులందరినీ కూడా కొట్టి పశువులను తిప్పించాను ఆ కాలకే నివాసక కూడా సంహరించాను సుమా నాతో సమాను జగత్తుడు లేడు అటువంటి యొక్క పొందినటువంటి యొక్క ఆ నా ఎదుర ఎదుటబడి బ్రతికిపోయేవాడు ఎవడు లేడు మనసు చెప్తాను కోడుకున్నాయట పొగడుకున్న తర్వాత స్వామి పోయిందా దోషం పోయిందయ్యా అంటే అతి సమయంలో చూచాడేట ఆ ధర్మరాజు శ్రద్ధ మీద నుండి చూసి ఆ శ్రీకృష్ణ స్వామి వారితో స్వామి చలవు నేను అరణ్యానికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఇప్పుడు అత్తడు మాట్లాడాడే నీవు ఏమీ చేయని పంపిణ్య శౌదము నెరపలేనిటువంటి నీవు ఇలా మాట్లాడవచ్చునా అని చెప్పి మాట్లాడాడు నిశ్చయంగా నేను ఆ ఇది శక్తులను జయించలేని మాట వాస్తవమే అటువంటి అశక్తుడు రాజ్యానికి కదా అసలు కనుక నేను పనికిరాను ఆ శక్తుడైనటువంటి భీమునికి చేయండి పట్టాభిషేకం నేను ఇక మాత్రం ఉండను సుమా నా మూలకంగా వచ్చిన ఈ వీళ్ళకి ఈ కష్టము లేవద్దు కూడా అరణ్యవాసం ఆ తరువాత అజ్ఞాతవాసం ఈ యొక్క రాజ్య ఆ రాజ్యమంతా పోవటం ఇదంతా నామూలకంగానే వచ్చింది కనుక అటువంటి యొక్క ఆ ప్రమాదంతో కూడినటువంటి నేను ఉండటం తప్పు కాదు వీళ్ళ దగ్గర కాబట్టి నేను వెళ్ళిపోతా అరణ్యానికి నాకు అనుజ్ఞయండి అయితే అది కూడా ఆ అర్జనుడు దయదరచి నరకుండా వదిలిపెట్టి పోతాను వాడు నరుకుతా అన్నాడుగా ఇప్పుడు నరికేస్తే నేను అరణ్యానికి మాత్రం ఎక్కడ పోతాను కాబట్టి వాడు దయదరిచి నరకుండా ఉంటే అరణ్యములకు పోతాను సుమా అని సత్తడికి వెళ్ళిపోతూన్నాటరాదు అంటే ధారధారగా పడుతుంది కంటి వెంట అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు వెళ్తున్నాడయ్యా ఏం చేయమంటారు స్వామి అలా ఏమో ఏం చేయమని ఏంటి ఆరే అర్జున్ కూడా తీసుకుని పోయి ఇద్దరు పాదవుల మీద ఆ పడి స్వామి కమ్మనందా నీవు పోయింది ఆత్మ బ్రతుతాం ఇక్కడ మేముంటామట ఆ కాబట్టి నేనే చెప్పా ఇలా ప్రతిజ్ఞ చేశాడట ఇతరులకి ఇచ్చే ఈయమని ఎవరైతే అంటారో అని మరికేటట్టుగా దాని కొరకై కత్తి దూశాడు దూస్తే దూషించమన్నా దూషిస్తే చంపినంత పని కనుక దూషించవలసిందేంటి దూషించాడు తరువాతనేమో తన తాను చంపుకోవటానికి ప్రయత్నం చేశాడు దానికి నిన్ను నువ్వు పగడుకో పగడుకునమని చెప్పి చెబితే పగడుకున్నాడు కాబట్టి దాంట్లో తప్పు లేదు కనుక మమ్మల్ని అనుగ్రహించవలసిందే పాదముల మీద పడి ఏడ్చారట ఏడిస్తే ఆ ధర్మరాజు కూడా అర్జున్ మీద పడి ఏడ్చారట కొంతసేపు ఏడ్చి అంత చేశాడు ఎంత చేశాడు కన్నుడు కలవరబెట్టాడు సుమా అని ఇక నీవు అనుగ్రహించి మమ్మ ఆశీర్వదిస్తే వెళ్తా వెళ్ళి ఆ కన్నుని సంహరించి వస్తాను సుమా కనుక నాకు సెలవియవలసింది ఆ పీముట్టున్నాడే భరపడి కోరుతూ ఉన్నాడు అతనికి భారం అయి ఉంటుంది యుద్ధం కనుక నాకు అనుగ్రహించి సెలవియవలసింది అంటే ఆ కవంకదేరినటువంటి యొక్క చిత్తముతూ ఆ అటువంటి యొక్క ప్రసన్నమైనటువంటి వదనంతో ఆశీర్వదించాయ పోయి వెంటనే ఆ కర్ణుని జయించి రావలసింది సుఖులై ఆ విజయమును పొందినటువంటి వారై రావలసింది అని చెప్పి ఆశీర్వదించగా మరీ బయలుదేరిందట ఆ కృష్ణాద్యుల సైతం అయినటువంటి యొక్క రథం ఆ యుద్ధరంగానికి ఆ చూస్తూ ఉన్నాడు భీముడు దండోపదండములుగా వచ్చి సైన్యమంతా కూడా ఆ అరేటువంటి దుష్టచుడు సాత్విక పదైన వారంతా కూడా పనిచేస్తూ ఉన్నారు అటు సమయంలో ఆ విశోకుని చూచి కష్టార్థులు నువ్వు శిబిరానికి పోయి రాలేదు ఆ ధమ్మరాజు సంగతి ఏమైపోయిందో ఏమిటో నాకు ఆ నా మనస్తంతా కూడా వికలమైపోయింది సుమా ఆ ధమ్మరాజుకి ఏదైనా అపాయం కలిగింది అంటే ఇహమేం ప్రతి ప్రయోజనం లేదు సుమ ఆ అటువంటి యొక్క దివ్యపురుషునికి ఏమి కలిగినో లేకపోతే ఎంతసేపు ఎందుకు ఆశ్రించారు నాకు అర్థం కావటం లేదు అని విచారపడుతూ ఉన్నాయట అటు సమయంలో పారిపోతూ ఉన్నదో సైన్యమంతా సైన్యమంతా పారిపోతూ ఉన్నది ఏమిటది నా సైన్యం పారిపోతుంది అంటే అవి శోభకుడు చూ స్వామి వస్తూ ఉన్నది కృష్ణార్దుత సహితమైనటువంటి రథం ఆ బాణములు అవి సరలు కలిసినట్టుగా వస్తూ ఉన్నాయి సైన్యం మీదకి ఆ కారణం చేత పారిపోతూ ఉంది సైన్యం అంతా కూడా అంటే చూచాట చూచప్పుడు ఆనందపడ్డాయట